Thank yeah. you. ध्यान चयचु काोहा ध्यान वर के परमे शोकं शोकम पूर्ति सोहमु ज्ञानपरम अंशा अंे ध्याना की ज्ञाना की तेरा ध्यान अटे विषया दाने पदे पदे पदे पदे, पदे असंधान ध्यान జ్ఞానము అంటే ఏంటి తెలుసండి ఒక విషయాన్ని గుర్తించి దాన్ని విచారణ చేసి తెలుసుకోవడం జ్ఞానం జ్ఞానం అంటే అనుకోవడం జ్ఞానం అంటే గుర్తించడం అనుకోవడం వేరు గుర్తించడం వేరు మన శాస్త్రాలు కూడా నమ్మకాలని చెప్తుంటాయి కానీ నమ్మకంతో ఆగిపోనివ్వదు మన శాస్త్రాలు వాటిని విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేయించి నిర్ధారణ చేయిస్తుంది अंकने मिगता ग्रंथ मिगता मता मिगता सिद्धा नमकाल दाका वील वे आगे वेदा शास्त्र आत्म विद्यमे निर्धारण जैसी मन को स्वाभव वेद्या अपरोक्ष अभवा अपरोक्ष सिद्धि कल अभी इकडु विशेष काब्बी ध्यान अंे अव ज्ञा अंटे अदा गुर्च बा గుర్తించడం అంటే ఉండాలి కదా ఉంటేనే గుర్తిస్తాడు లేకపోతే గుర్తించడు ఏమిటింది తానై ఉన్నటువంటి తత్వాన్ని గుర్తింపజేస్తుంది జ్ఞానం దాన్ని గుర్తింప చేయాలంటే తాను కాని వాటినన్నిటిని కూడా తొలగించుకుంటూ పోతుంది విచారణ అంటే ఏంటి కాని వాటినన్నిటిని తొలగించుకుంటూ పోతుంది తొలగించుకుంటూ పోతే దాన్ని జ్ఞానం అంటారు బాగా చూడండి తొలగించుకుంటూ పోతే జ్ఞానం ఎలా అవుతుందండి గుర్తిస్తేనే కదా జ్ఞానం ఎస్ తొలగించుకుంటూ పోతే జ్ఞానం కాదు అయిన దాన్ని గుర్తించడమే జ్ఞానం కానీ అయిన దాన్ని గుర్తించడానికి ఇంకో ప్రక్రియ కూడా ఉంది కాని వాటిని తొలగించుకుంటూ పోతూ ఉండాలి అప్పుడు అయిన వాటిని గుర్తిస్తాం అందుకనే నేతి నేతి ఇది వాక్యత ఇప్పుడు నేను చాక్లెట్ తింటున్నాను అన్నాడు ఒకడు వాడు ఏం చేస్తున్నాడు కాగితం విప్పుతున్నాడు చాక్లెట్ తింటున్నాను అంటున్నావు కాగితం విప్పుతున్నావు ఏమిట్రానంటే స్వామి అది తినాలి అంటే ఇది విప్పాలి కదా కాబట్టి విప్పుతున్నానంటేనే తింటున్నట్టు అర్థం అంతే తినని వాడు ఎందుకు విప్పుకుంటాడు కూర్చుని కూర్చునే పనిపోటు లేకుండా విప్పుకుంటాడా లోపల పెడతాడు తినాలనుకున్నవాడే కాగితాన్ని విప్పుతాడు అలాగనే గుర్తించాలనుకున్నవాడే కాని వాటిని తొలగించుకుంటూ పోతాడు కాబట్టి గుర్తించాలి అంటే కానివాతిని తొలగించుకుంటూ పోవాలి కానివాతిని తొలగించుకోవడమే అయిన దాన్ని గుర్తించడానికి సంకేతం గుర్తుపెట్టుకోండి అందుకనే ఇక్కడ ఈ ఉపనిషత్తు చాలా అమోఘంగా ఇప్పుడు రాబోయే నాలుగు మంత్రాల్లో ఒక్క మంత్రం అది కూడా ఈ నాలుగు మంత్రాల్లో ఒక్క మంత్రంలో నాలుగు చరణాల్లో ఒక్క లైన్లో ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది ఎక్కువ ఉండదు జ్ఞానం అంటే ఎక్కువ చెప్తారనుకోకండి జ్ఞానం ఒకటే వాక్యం అని పదా దాన్ని గుర్తించడానికి తొలగించుకుంటూ పోవడమే ప్రవచనమంతా కూడా జ్ఞానం ఒకటే నువ్వే అది లక్షి ఓకే ఉపదేశం కానీ దాన్ని గుర్తించడమే ఇక్కడ సమస్య నువ్వే పరమాత్మ అంటే మనం ఒప్పుకోం ఎలాగండి పరమాత్మ అంటే అనంత కళ్యాణ గుణ సంపన్నుడు నేను జీవుణ్ణి అల్పుణ్ణి దేహం మనస్సు బుద్ధి ఇవి మనం ఇందులో తగులెడిపోయి మనం ఇంతేనే పరిమితం అయిపోతున్నాం ఎక్కువగా ఊహించుకుంటున్నాం మనల్ని తక్కువగా హీనంగా ఊహించుకుంటున్నాం ఈ ఊహలు నువ్వు అనుకుంటే అసలు జీవుడికి ఏ రూపంతో నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళావు ఏ ఉపాధిని పట్టుకుని వెళ్ళావు తల్లి గర్భంలో మొదలెత్తాలి విచారణ అంటే జీవుణ్ణి దేహంతో చూడకూడదండి దేహం లేదని చెప్పక్కర్లేదు ఒక్క ప్రశ్న తండ్రి నుండి తల్లి గర్భంలోకి మారావు మారినప్పుడు ఏ శరీరాన్ని పట్టుకుని వెళ్ళావు ఈ శరీరం లేదు ఈ ఇంద్రియాలు లేవు ఈ అవయవాలు లేవు ఈ ఉపాధులు లేవు మరి అప్పుడు ఎలా ఉన్నావు ఉన్నావు కదా నా ఉన్నానండి ఉంటేనే కదా శరీరం పుట్టింది అప్పుడు నేను బయటకు వచ్చాను అక్కడే చచ్చిపోయింటే బయటకు వచ్చేటప్పుడు కూడా చనిపోయే బయటకు వస్తాడు కాబట్టి అప్పుడు ఉన్నానండి మరి ఉన్నప్పుడు నీ ఉనికికి ఏ రూపముంది అంటే ఉనికిగానే ఉండండి ఏ రూపము లేదు ఆ ఉనికికి రూపం అక్కర్లేదు కానీ రూపానికి ఉనికి కావాలి ఒక రూపం ఉండాలి అంటే దానికి ఉనికి ఉండాలి ఇప్పుడు ఈ శరీరం ఇలానే ఉండాలి దీనికి ఉనికి కావాలి కానీ ఉనికికి రూపం అక్కర్లేదు నిద్రలో నేను నేనుగా ప్రకాశిస్తున్నాను ఈ శరీరం లేకపోయినా మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇంద్రియాలు ప్రాణం ప్రపంచం పరమాత్మ ఏవీ లేవు ఏది లేదు అన్ని సర్వము తానై ప్రకాశించేటువంటి అఖండమైన అద్వితీయ ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తుంది నిద్రలో అక్కడ ఏ భావం లేదు ఏ రూపాలు ఏ ఉపాధులు లేవు మరి అక్కడ ఎలా ఉంది అక్కడ కేవలం సన్మాత్రంగా ఉంది అక్కడ చిన్మాత్రంగా ఉంది ఆనంద స్వరూపమై ఉంది సచ్చిదానంద ఘనస్వరూపం అక్కడ అఖండ స్వరూపం కాబట్టి ఇక్కడ ఉపనిషత్ ఏం చేస్తున్నానంటే ఆ జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం అటు తిరిగి తిరిగి తిరిగి అటు తిరిగి చాలా అద్భుతమైన ప్రక్రియలు చెప్తున్నాయి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడ ఉపాసకుడు ఏంటంటే ఒక సూర్యోపాసనని చేస్తున్నాడు ఇక్కడ ఇది చాలా గొప్ప ఉపాసన ఈ ఉపాసన చేస్తే సూర్యుడి పట్ల కనుక ఉపాసన చేస్తే లోపలు ఉండే అజ్ఞానకృతమైనటువంటి కల్మశాలన్నీ విడిపోతాయి ఒక్క చిన్న మాట జ్ఞానం పొందడం అంటే కష్టం కాదు కానీ ఆ జ్ఞానాన్ని అందుకోనివ్వకుండా చేసేవన్నీ మనల్ని కష్టపెడుతున్నా జ్ఞానం కష్టంగా ఎందుకు నేను నా గురించి చెప్పేది నా కష్టం ఎలా అవుతుంది కానీ జ్ఞానాన్ని అందుకోనివ్వకుండా లోపల ఎన్నో నన్ను తగిలించుకుంటున్నాయి అలాగా అవి నన్ను కష్టపెడుతున్నాయి అందువల్ల జ్ఞానం కష్టం అనిపిస్తుంది అర్థమైందే ఇప్పుడు ఎవరో ఒక స్వామి ఉన్నారనుకోండి ఆయన చాలా సరళంగా ఉంటాడు కానీ ఆయన లోపలు ఉంటాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయట ఉండి అంటారు అందుకని మనకు కూడా స్వామి కూడా అలానేమో పక్కనున్న వాటి వల్ల అది కఠినం అనిపిస్తుంది కానీ అది కఠినం కాదది స్వరూపం జ్ఞానం అనేది అత్యంత సరళం ज्ञा कंटे लोक लो गोप सरल वस्तु, वस्तु ज्ञान कौप तेलीक वस्तु अंक ज्ञाने से कौन कुछ नहीं लोकल्प ज्ञा कल पतला कौन अटाड़ जलम चाला तेलीग् नील चत तेलीग् उ जलम ट्रास्परंट उ तेलीक उ अट्ठे जलम कंटे लोक लो तेलीग् उड़ेदे जल सतला कौन जल सत ज्ञा ज्ञा क्रांस्परेंट ज्ञा कैली इंको अट्ञा कषं का अ स्वरूप ज्ञान कंटे गोपी ले, ले ज्ञान कंटे सरल का ज्ञाना अंदक प्रतिबंध होष्टन ना वाग् कोस मार्ग में उपासन मार्गम उपासन चाला गोपा चुत आ चो हिरण पात्रेण सत्य हित मुख तत्व पूछ न पावृ सत्य धर्माय दृष्ट హిరణ్మయేన పాత్రేన హిరణ్మయ ఇవ హిరణ్మయం జ్యోతిర్మయం సువర్ణం హిరణ్మయం అంటే ఏంటంటే బంగారం హిరణ్మయం అంటే బంగారం అని అర్థం అంటే మీరు సూర్యుని చూస్తే గోల్డెన్ డిస్క్ అనమాట బాగా ఇంకా ఉంటుంది ఆ డిస్క్ సూర్యుని చూస్తే హిరణ్మయేన పాత్రేన అంటే ఒక పళ్ళను ఎలాగైతే గోలించి ఉంచితే దాన్ని కనుక గోల్డెన్ ప్లేట్ కనుక బోర్డించి ఉంచితే ఎలా ఉంటుందో సూర్యుడు కూడా ఇట్స్ ఏ గోల్డెన్ ప్లేట్ లాగా ఉంటాడనమాట హిరణ్మయం అంటే అర్థమైన బంగారం అర్థం కాదు సువర్ణం అంటే ఈ లోకంలో సుష్టు వర్ణం సువర్ణం అంటే ఏంటి బంగారమే అంటే బంగారానికి పేరు సువర్ణం అంటే చాలా పవిత్రమైన వర్ణం చాలా ఆకర్షణీయమైన వర్ణం చాలా మంచి వర్ణం హేమవర్ణం అందుకనే అమ్మవారు కూడా హేమాభాం बंगार झाया उद्यवा सहस्राधा चतुर्बा सबंत अना गोलडन डिस्क आ सूर्य इन हिण्मेन सत्य अति मुखम आ सूर्ये सूर्य की वेकातला सत्यमेंट हिण्य गर्भुड़ना परमेश्वरुड़ వాణ్ణి కప్పి ఉంచుతున్నాడు అసలు ఆ డిస్క్ ఉందే మనకు కనిపిస్తుంది మూతలాగా అది కూడా సూర్యుడు కాదండి అది సూర్యుడికి ఒక ఉపాధి అంతే అసలు సౌరం దాని వెనక ప్రకాశించే అఖండమైనటువంటి చైతన్యం అది హిరణ్య ఆ హిరణ్య ఇలా మూతలాగా రౌండ్గా మనకు కనిపిస్తుంది ఇక్కడి కంటికి అది సూర్యుడు అంటున్నాం అదొక డిస్క్ మాత్రమే అదొక ఉపాధి ఎలాగైతే పరిపూర్ణానంద అంటే ఈ శరీరం దాకా వస్తాం ఈయన కాదండి అమ్మో పరిపూర్ణానందంటే మో మహా ఇదండి అంటే ఏంటి ఆయన్ని శరీరంతో చూస్తున్నాం ఇంకొద్దిగా లోపలికి చూసినప్పుడు మనస్సుతో కొలత పెడతాం ఇంకొద్దిగా లోపలికి చూస్తే ఆయన బుద్ధితో కొలత పెడతాం అసలు ఇంకా బుద్ధిని కూడా అధిగమిస్తే చూడాలంటే ఇక ఈ దేహం వద్దు మనస్సు మీరే నేను నేనే మీరంటే ఔపాధికంగా చూడాలంటే శరీరం కావాలి నిరుపాధికంగా చూడాలంటే ఏం అక్కర్లేదు తానే ఉంది కాబట్టి అక్కడ కూడా సూర్యుడు ఆ డిస్క్ ఏదైతే ఉందో అది ఉపాధి ఆ సూర్యుడు డిస్క్ దాటి చూస్తే అది అఖండమైన చైతన్యం అందుకని హిరణ్యైన పాత్రేన వైటికి కనిపించేటువంటి ఆ గోల్డెన్ డిస్క్ లాగా ఉంది చంద్రుడు సిల్వర్ డిస్క్ సూర్యుడు గోల్డెన్ డిస్క్ అక్కడ గోల్డెన్ డిస్క్ ఏదైతే ఉందో సత్యస్య అపిహితం ముఖం ముఖం అంటే దాని యొక్క ద్వారం సత్యాన్ని పొందడానికి ఆ ద్వారం దాన్ని ఈ గేట్ మూసేసిందనమాట ఈ డిస్క్ తోటి సత్యస్వరూపమైనటువంటి హిరణ్య గర్భుణ్ణి చూడడానికి అదే ద్వారం ఆ ద్వారాన్ని ఈ బిస్క్ అనేది మూసింది గుమ్మం వేస్తుంది తలుపులు వేస్తున్నాయి అందుకని ఇక్కడ తత్వం తత్ సత్యం త్వం హే భగవాన్ పూషన్ అందుకనే వీణ్ణి పూషన్ అన్నారు ఏంటనంటే పూషన్ జగత్ పోషణాత్ పూషన్ ఈ జగత్తును పోషిస్తున్నాడు కాబట్టి अत की पूषण पूषा अने पेर अंकने को मैं पूषा अने पूषण अंत अर्थमेंटे जगत्ेवा जगत पोषणा पूषा पूषण शब्द इकशन अपाव अं तु आक ते सत्य धर्मा दृष्ट आ सत्या బాగా అంటే ఇక్కడ ఏ చైతన్యము అఖండమై ప్రకాశిస్తుందో దాన్ని ఏదో ఒకటి కప్పి ఉంచింది అంటే ఏంటనంటే లోపల అంతర్ముఖమే చూసినప్పుడు ఇక్కడ ఉపాసన లోపల జ్ఞానానికి దాని మంత్రాన్ని ఎలా తీసుకుంటారంటే లోపలే అఖండమైన ఆత్మ చైతన్య ప్రకాశిస్తుంది లోపల కాదు బయట కాదు కానీ దాన్ని గుర్తించేది మనోబుద్ధులు ఆ మనోబుద్ధుల్లో ఒక డిస్క్ ఉంది ఏమిటి ఆ డిస్క్ అంటే నేను నేను అనేటువంటి ఒక డిస్క్ ఆ నేను అనేటువంటి రెండు అక్షరాలతో కూడుకున్న డిస్క్ ఏదైతే ఉందో అదే అసలైన నేనుని కత్తేను అందుకని డిస్క్ ని కనుక తొలగిస్తే ఈ కాల్పనికమైన నేను అంటే ఎవడైతే నిద్రలో పడిపోతున్నాడో అప్పుడు నాకు ఏ అవరోధాలు హాయిగా ఉన్నాను మళ్ళీ వేలుకునేటప్పుడు వాడు లేస్తున్నాడు అందుకని ఆ నేను అనేటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు పడిపోతే ఉండేది దేవుడు జీవుడి యొక్క ఉపాధి నేను అనే రెండు అక్షరాలే జీవుడికి ఉపాధి ఆ ఉపాధి పడిపోతే ఇక ఉండేది తత్వస్వరూపమే ప్రకాశించే నేను అందుకని ఇక్కడ త్యర్మాయ దృష్టయే అందుకని ఇక్కడ అంటారు ఏంటనంటే సూర్యుడిని చాలా గొప్పగా ఉపాసన చేయాలంట ఆ ఉపాసన ఎందుకు చేయాలి అనంటే నమస్సవిత్రే జగదేక చక్షుషే ఈ లోకానికి కళ్ళు ఆయన ఆయన లేకపోతే ఈ లోకం చీకటి ఇంకేం కనపడదు ఈ లోకానికి మనుగడలేదు చెట్లన్నీ చచ్చిపోతాయి అవి పోతే మనందరం చచ్చిపోతాం कबका मनगर सूर्यका कर्तवा भर्तवा हर्त वाड़े कर्त भर्त हर्त अं कर्त अं सृष्टिकर्त भर्त अंत भरीवा स्थिति हर्त अं हेवा अंकने मन प्रत्यक्ष दैवा मन कहना चूप मन देवड़ अंे एवड़ो का वाड़े इंका चाला सूर्य गेको అటువంటి సూర్యుడు ఈ లోకానికి కళ్ళు ప్రకాశాన్నిస్తున్నాడు వాన్ని కనుక నేను ఉపాసన చేస్తే నాకు కూడా లోపల నేత్రాన్ని పిలిపిస్తాడు ఆ నేను అనే డిస్క్ ని ఎందుకని ఆ సూర్యుడే కదండి అన్ని వేదాలకి సాక్షి కదా పూర్వకాలంలో అంటే ప్రాతకాలంలో ఋగ్వేద రూపంలో ఉంటాడు మధ్యాహ్న కాలంలో ఎగుర్వేద రూపంలో ఉంటాడు సాయంకాలంలో సామవేద రూపంలో ఉంటాడు కాబట్టి అటువంటి సూర్యుడు వేదత్రయీ ధర్మ మను ప్రపన్న వేదత్రయాలని మూడు వేదాలని తను మూడు సంధ్యలుగా మార్చుకొని ఆ మూడు సంధ్యల్లో అయితే దిగుతున్నాడు అంటే వేదములే వాడికి సంధ్యలు రెండు మూడు వేదాలే వాడికి సంధ్యలు అటువంటి వేదాలు వాడికి సంధ్యలయ్యాయి అంటే అర్థం ఏంటి తెలుసండి వేదాలు సంధ్యలంటే అస్తమించిపోతాయి కానీ సూర్యుడికి అస్తమనం లేదు ఉదయం నిత్య ప్రకాశకుడు కాబట్టి ఆత్మకి సంధ్య లేదు ఉదయం లేదు ప్రకాశం లేదు లేదు ఎప్పుడు ప్రకాశించేది ఆత్మ చైతన్యం నా ఉదేతి నా అస్తమ్యేతి ఉపనిషత్ అంటుంది ఉదయించడు అస్తమించడు కానీ నేను అనేవాడికి ఉదయం ఉంది నేననేవాడికి అస్తమనం ఉంది ఉదయం లేవగానే నేననేవాడు లేస్తున్నాడు ఎక్కడి నుంచి లేస్తున్నాడు అలా లేస్తున్నాడు ఇలా పొడుచుకుని లేస్తున్నాడు నేను అని వాడు లేచి లోపల మనోభూతిల్ని బాగా వ్యక్తం చేసి ప్రాణంతో కలిసి ఇంద్రియ శక్తులతో కలిసి దేహమంతా వ్యాపించి చేతనవంతమై అప్పుడు ఇలా ఇలా కదిలి బెడ్డి మీదనే ఇలా లేచి అలా కళ్ళు చూసి ఓహో ఇప్పుడు నేను భర్తని నేను తండ్రిని కొడుకు ఇవన్నీ ఆలోచనలు బయలుదేరిపోయి నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోయింది ఇక ప్రవృత్తి ఈ లోకల్లో ఈ ప్రవృత్తి చేసి చేసి చేసి చేసి అది ఇది ఇది అది అన్నింటినీ కలిగేసుకుని కలుపుకుని గందరగోళమై ఏడ్చి నవ్వి నవ్వించి ఏడిపించి అన్ని గందరగోళాలు వేసుకొని రాత్రి ఇక మంచగిన తర్వాత అన్నిటినీ పడేసి దేహంతో తన యొక్క దేహం నుండి విముక్తి చేసి అలాగే ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా ఉపసంహరణం చేసి వాటిని ప్రాణంతో కలిపి ప్రాణశక్తిని కూడా జీవత్వంలో విలీనం చేసి మనోబుద్ధులన్నిటినీ కూడా పడేసుకొని ఆ నేననేవాడు కూడా పడిపోతున్నాడు వాడు అస్తమించాడు వాడు మళ్ళీ ఉదయం ఉదయిస్తాడు వాడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కానీ నేను నేనై ప్రకాశించే ఆత్మ చైతన్యానికి ఉదయాస్తమనాలు లేవు నిత్య ప్రకాశక నేను అనేవాడు లేస్తున్నాడు నేననేవాడు పడిపోతున్నాడు ఆ నేననేవాడు ఎందుకు లేస్తున్నాడు అనంటే ఎలా లేవగలుగుతున్నాడంటే అద్దంలో ఎలాగైతే మన ప్రతిబింబం మనం వెళితే కనిపిస్తుందో అలాగనే మనోబుద్ధులు అనేది మేలుకోగానే నేను అని ఒక వ్యక్తీకరణ జరిగింది అక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సూర్యుడు అంతటా ఉంది కదా ప్రకాశం దానికో రూపం లేదు దానికో షేప్ లేదు కానీ అంతటా విస్తరించి ఉన్న సూర్యప్రకాశానికి ఒక షేప్ ఇవ్వచ్చు ఎలా తెలుసా ఒక అద్దం తీసుకురండి అంటే రిఫ్లెక్టింగ్ అర్థం అంటే మన ముఖం కనిపించే ప్రతిబింబం కనిపించే ఉపేక అద్దం ఆ అద్దాన్ని సూర్యుడికి ఒక యాంగిల్లో పెట్టండి పెట్టి దాని గోడ మీద కొట్టండి అప్పుడు ఏమవుతుంది తెలుసండి సూర్యుడు యొక్క ప్రకాశం అనంతం అంతటా ఉంది అంతటా వాడి ప్రకాశం ఉంది దానికి ఒక రూపం లేదు కానీ ఆ ప్రకాశాన్ని అద్దం తీసుకుని అద్దము మళ్లీ ఒక రూపాన్ని ఇస్తుంది ప్రకాశానికి గోడ మీద మెరుస్తూ అలాగ ఒక ప్రకాశం పడుతుంది కాంతి కాంతికి ఒక రూపం లేదు కాని బ్రాంతికి రూపం ఉంది ఇదిగో అర్థం వల్ల ఒక రూపం ఏర్పడుతుంది అలాగనే ఆత్మ చైతన్యానికి ఒక రూపం లేదు ఒక భావం లేదు మనోబుద్ధులనే ఉపాధి ఆ ఆత్మ స్వీకరించి నేను అనే జీవుణ్ణి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి నిజానికి జీవుడికి ఉపాధి లేదు కల్పన అఖండమై ఉంది ఆత్మ చైతన్యం దానికో రూపం లేదు మనోబుద్ధుల వల్ల ఇది ఎవరో ఒక స్వామి నాకు అన్ని పోయ్యాయి నా భార్య పోయింది నా పిల్లలు పోయారు ఈ దుఃఖం తట్టుకోలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను అని ఏడ్చాను నా దగ్గర పోండవయా ఉండు అని చెప్పి వాడికి మంత్రం చేయమని భోజనం పెట్టి వాడితో కబురి చెప్పాను స్వామి బాగా అలసిపోయారు మీరు నేను అలసిపోలేదయ్యా నువ్వు ఇందాక నుంచి చెప్పి చెప్పి చెప్పి అలిసిపోయావు అదేలేండి అలసట అంటే వాడికి వచ్చినంత నా మీద పెడతారు పాపం మిమ్మల్ని చాలా బాధ తుట్టిన్నాను మీరు బాగా అలిసిపోయాడు వీడలిసిపోయాడు వాడు బాధపడ్డాడు అని నేను పెట్టాడు సరే ఇప్పుడు ఏం చేస్తాం పడుకున్నాం లేని పడుకున్నాడు నేను అలా కూర్చున్నాను వాడు పడుకున్న తర్వాత గురకబెడుతున్నాడు నాకు నిద్రపట్లేదు నేను లేచి కూర్చొని చూస్తున్నాను అరే ఇంతకు వీడే నా భార్య నాకు అన్నీ పోయాయి నేను ఇంకా బతకాలం లేదు నేను చచ్చిపోతే బెటరు ఏం చేస్తాను ఇంకా నన్ను బాధలు దెంగలు దుఃఖాలు నన్ను చుట్టుముట్టాయి నాకేమిటి బతుకు అన్నవాడు ఇప్పుడు అన్నీ పడేసి ఎలా ఉన్నాడు ఏముంది ఇప్పుడు అవి అంటే ఏం లేవనమాట ఇందాక ఒట్టిగానే అన్నాడు ఏముందని మనకు తెలియదు ఇప్పుడు అన్నీ పోయాయి పాపం పోగొట్టుకున్నాళ్ళు అన్నీ అనుకున్నాను మళ్ళీ ఉదయం ఐదున్నర కలారం పోగింది లేచాడు స్వామి మా ఆవిడ గుర్తుకు నాకు ఉండాలని లేదండి నాకు అసలు ఒకలాగ గుండెలన్నీ పిండేస్తుందండి నేను రాత్రింది రాత్రి కొంతసేపు అనుకున్నాను మా ఆవిడ లేడు నాకు నాకేం లేదని మీరు మీరున్నారు ఏం డిస్టర్బ్ చేయలేదు అందుకనే పడుకున్నాను ఆవిడ లేదండి పోయిందండి మళ్ళీ నేను రాత్రి బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాడు ఇప్పుడేండి మళ్ళీ అంటే ఏది మేలుకుంటే సంసారాన్ని చూపించి మనల్ని మలినం చేస్తుందో ఏది పడిపోతే సంసారం పడితే మనం నిర్మలమై ఉంటామో అదేంటి మనహా మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షో ఆ మనసు మేలుకుంటే జీవుడు దేవుడు లోకం విన్నీ వేస్తాయి ఆ మనసు పడిపోతే జీవుడు లేవడు దేవుడు అక్కర్లేదు లోకము లేదు అంతా తాను తానే ప్రకాశిస్తూ ఉంటుంది ఏకమై ఆ స్థితిని వేదాంత శాస్త్రం మేలుకున్నప్పుడు తెచ్చుకోగలిగితే దాన్నే మోక్షము అంటుంది అంతే ఆ స్థితిని మేలుకున్నప్పుడు పొందగలిగితే ఆ స్థితిని గుర్తించగలిగితే ఆ స్థితిని పొందడం కాదు అది నువ్వై ఉన్నావు దాని గుర్తించాలి అది గుర్తించాలి అంటే ఏ దేంతో గుర్తించాలి మనోబుద్ధులతోటే ఎందుకని మేలుకున్నారేగా దాంతో అందుకని ఆ మనోబుద్ధులతో గుర్తించాలి కాబట్టి ఆ మనోబుద్ధులలో ఉండేటువంటి కుసంస్కారాల్ని కర్మ ఉపాసనల ద్వారా శుద్ధి చేసుకుని జ్ఞానము స్థితిని పొందడానికి సాధకుడు ప్రయత్నం చేయాలి అందుకని ఇక్కడ ఉపాసన చెప్పాడు ఆ సూర్యుడే నిత్య ఆ సూర్యుడికి మంత్రం ఏంటనంటే మనకు ఓం భూర్భువస్సువ సూర్యుడికి మంత్రం ఏం తెలుసండి ఓం భూర్భువస్సువ ఓం భూర్భవత్వ అంటాం మనం ఇంత గొప్ప మంత్రము ఇది ఇక్కడ అంటుంది సూర్యుడు అంటే ఎవరు ఓ ఆ ఓంకారమే సూర్యుడు ఎందుకని కర్త భర్త హర్త వాడే సృష్టి స్థితి లయాలన్నీ వాడి వల్లే జరుగుతున్నాయి కాబట్టి ఆ సూర్యుడే ప్రణవం ఓంకారం ఆ సూర్యుడిని ఓంకారంగా చూసినప్పుడు ఆయనకి అవయవాలు ఉండాలి కదా అంగాలు ఉండాలి కదా ఆ అంగాలే భూ భువ సువహ అని మూడు అంగాలు ఆయనకి భూర్భువ సువరివ एक व्यात उपनिषदं भू अंटे शि भूरि शि भू अंत शिशसट भुव, भुव बाहु भुवरी बाहु भुव अंत बाहु इवरि प्रतिष्ठे प्रतिष्ठे अंत ट्रंक् సువహ అంటే ఇక్కడి నుంచి ఈ ట్రంక్ అంతా కూడా సువహ అనేటువంటిది కాబట్టి ఓం అనే సూర్యుడికి భూహు అనేది శిరస్సు భువహ అనేది బాహువులు సువహ అనేది ట్రంక్ అంటే కాండం ఈ నుంచి ఇదంతా కూడా ఇప్పుడు భూహు భువహ సువహ అనేటువంటి ఊరు కూడా సూర్యుడికి అంగాలు అందుకనే గాయత్రి మంత్రంలో ఓం భూర్భువ అంటే గాయత్రి మంత్రానికి దీనికి సంబంధం లేదు గాయత్రి మంత్రం ఏంటి తత్సవిసురుగరేణ్యం భర్గో దేవస్యమీ ధియో నచోదయాసు ఈ మూడు లైన్లే గాయత్రి గాయత్రి అంటే త్రిపాద మూడు పాదాలే గాయత్రి మంత్రం షట్కుక్షి చతుర్వింశ్యక్షరా గాయత్రి మహామంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంటే ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు అలా మూడు పాదాలు మూడు ఎనిమిది ఇరవై నాలుగు అక్షరాలు అంటే ఈ మూడు పాదాలు ఇరవై నాలుగు అక్షరాలు దేని గురించి చెప్తున్నాయి అంటే ఆ ఓం భూర్భువ సువ భూ అంటే శిరస్సు భువ అంటే బాహులు శువ అంటే ట్రంక్ ప్రతిష్ట దానికి ప్రణవమే లక్ష్యమై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్యుణ్ణి ఈ గాయత్రి మంత్రం ప్రేరణ చేస్తుంది ప్రవేపిస్తుంది ఏంటి సవితృ దేవత ఏ సవిత్రు దేవత అయితే ఈ సకల లోకానికి కర్త భర్త హర్తగా ప్రకాశిస్తున్నాడో ఆ సవిత్రు దేవత వరణీయం వరణీయుడు శ్రేష్ఠుడు వాడు లేకపోతే సృష్టి లేదు వాడు లేకపోతే నువ్వు లేవు అది చెప్తారు ఎందుకు లేము ఎందుకని అసలు జీవుడు యొక్క గమనాగమనాలన్నీ సూర్యుడే ప్రత్యక్ష సాక్షి సూర్యుడే కర్మ సాక్షి सूर्ये कर्त सूर्य भोक्त इंव का अतने अतने अंकनी उपनिषत् सूर्य उपास्य दैवको तत्सवित वरेण्यं भर्गोदेवस्थ धीमहि आ सवितर देवत उपासक पापाल क्लबिषा అన్ని కాల్చి అలాగైతే అగ్నిలో పడేసినటువంటి ఎంత మలభూయిష్టమైన పదార్థమైన మలమంతా కరిగిపోయి పవిత్రమైన బంగారం బయటకు వస్తుందో శుద్ధమై అలాగనే ఆ సూర్య ఉపాసనలో తపింపబడి ఆ తపస్సు చే నాలో ఉండే కీదిశాలు కల్మశాలన్నీ కూడా తొలగిపోయి శుద్ధమైన ప్రకాశించే చైతన్యతత్వంగా మిగులుతున్నాను ధియోయోన ప్రచోదయా प्रचोदया अं परे सूर्यनारायण मूर्ति नी एला सकल लोकल प्रकाशिंपजेवो नी सी लोकावो अलागने नी अग्रह तो ना बुद्धि ने कद्वारा ना बुद्धि उज्ञा तोल ने्यस्यम स्वरूपमें प्रकाश आत्मचैत पुगा मंत्र అది గాయత్రీ మంత్రం యొక్క అర్థం అలాంటి మంత్రాన్ని ఇక్కడ ఉపదేశిస్తున్నారు <laughs> ...